నిజ దేవుని యొక్క ఏర్పాట్లు నేను ఉన్నాను కదా నాకు అనిపించింది ఏర్పాట్లు ఉన్నాను కదా అనిపించింది నాకు నేను చాలా నాతో నేను చాలా బలపడ్డాను నేను ఈ రోజు మీతో ఏం చెప్పాలనుకున్నాంటే ఎలిషా ఎలియా తర్వాత ఏం జరిగింది ఏ విధంగా ఎలిషా ఎలియా ఆత్మ ఎలిషా పైన వచ్చి ఉంటున్నది తర్వాత దేవుడు ఏలాంటి కార్యం ఏ విధంగా ఆరుతా ఆయన ఆయన మీద ఉన్న దుప్పటి కొడితే ఏ విధంగా రెండు పాయాలైపోయి నడిచిపోయారు మరి అదే దుప్పటి ఎప్పుడైతే ఎలిస మీద వచ్చిందో మరి ఎలిసియా వచ్చిన తర్వాత ఎలిసా కూడా కొడితే ఏ విధంగా పాయాలైపోయి నడుచుకుంటూ వచ్చాడు మరి ఆయన విశ్వాసం ఎన్ని రకాలుగా బలపడ్డది ఆ విషయం చెప్పాలా అని ఆశపడి రాత్రి చూసిన కళ తర్వాత నేను కొంచెం మరి దేవుడు నాకు చూపించిన వాక్యము మరి ఈరోజు మాట్లాడే ఆశ జా గ్రంథము జఫనీయ గ్రంథము మొదటి అధ్యాయము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 ఏసియా దినంలో పుట్టిన అమర్య కుమార్ గదిలకు జనమైన కృషి కుమార్డా జఫనియా జపన్యాకు ప్రత్యక్షమంటే యహోవ వాకు జఫనియా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన వాకు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాకు అనే మాట కేవలం ప్రహోవ దేవుడు అన్నటువంటి మాటలు మాత్రమే ఈ వాకు జఫనియాకు వినపడి ఏమని వినపడి ఎందుకు జపనే దేవుడు మాట్లాడడం మొదలు పెట్టి అసలు ఉద్దేశం ఏమి కలిగి ఉంటున్నది అని నేను ఒకసారి ధ్యానం చేస్తే కింద ఒకసారి రెండో వచ్చిన సార్ అండి ఏమీ విడివకుండా భూమి మీద సమాస్తాను నేను ఉడిచి వేసేదాను ఈ లోకంలో జరుగుతున్న పాపాలను చూసి దేవుడే నేను ఊడిసేస్తాను ఇక్కడ ఏది కూడా ఉంచాను నా దృష్టికి మీరు చేసిన ప్రతి ఒక్కటి నాకు వ్యతిరేకంగా పాపంగా కనబడుతుంటున్నది నేను తుడిసేస్తాను అని దేవుడు జబునాతో మాట్లాడడం ఆరంభం చేసి ఉంటున్నాడు చూడండి ఏమేమి చేస్తారు చదవండి అక్కడికి వెళ్ళి మనుషులనేమి పశులనేమి నేను ఊడ్ చేస్తాను మనుషులను పశులను ఊడ్ చేసిన తర్వాత ఇంకా ఏమన్నది ఇక్కడ ఇంకా ఏం మిగిలిందండి నరుని మొత్తం తీసేసిన తర్వాత ఇంకా ఏముంది నాకు ఈ వాక్యం చదువుతా ఉంటే నేను మరి ఆది కాండంకి వెళ్ళిపోయినాను అక్కడ తుడిసేసినా కనబడతా అది ఏమైనా జ్ఞాపకం ఉందా ఆరో అధ్యాయం మనం చూస్తే అక్కడ కనబడతా నోవా కాలంలో దేవుడు అందర్ని కూడా ఎత్తుకుపోయాడు ఒక కుటుంబాన్ని వదిలేశాడు ఒక కుటుంబాన్ని వదిలేశాడు మరిక్కడ దేవుడు మరి ఏమంట నేను తుడిసేస్తాను నరుడు ఏంది పశులైతే ఏంది ఇక భూమి మీద ఏది అయితే ఏంది నేను తుడిసేస్తాను అంటే దేవునికి సహజంగా అంత త్వరకు కోపం రాదు కానీ ఇక్కడ దేవునికి అంతా కోపం వస్తుందంటే ఏ ఎటువంటి తప్పుదములు మనం చేసి ఉండవచ్చు ఈ వాక్యాలను చూసినప్పుడు నా యొక్క కళను చూసినప్పుడు నాకు నేను చాలా నేను బలపడ్డాను నేను నిజంగానే ఈ తప్పుదములు చేసి ఉంటున్నారు కాబట్టి ఈ ఒక్క చోట జవాబు రాకపోతే ఆది కానుకపోతే సంపూర్ణ జవాబు కనబడుతుంది ఆది కాలం నుంచి మళ్ళీ మీరు సదుమకు వచ్చేస్తే మీకు జవాబు కనబడుతుండొచ్చు త్రీ మానవుడు నరుడు చేసినటువంటి తప్పుదవులను ఐగు దేవుడు ఎప్పుడైతే విడుదల చేసి ఉంటున్నది నిర్దమకాలు వస్తే కనబడుతూ ఉంటున్నది ముందు పది పన్నెండు అద్భుతాలు దేవుడు చేసిన తర్వాత కూడా వ్యతిరేకంగా ఉంటూ ఒక దేవత చూసి వాళ్ళు పూజించినట్టు చూస్తూ ఉంటాం మరి దేవునికి కోపం రాకపోతే ఏం జరుగుతుంది మరి దేవుడే మాట్లాడి నేను సంపూర్ణగా నేను వేస్తాను ఒకవేళ దేవుడు నాకు బయలుపరిచిన రీతిగా దేవుడి నాకు నడిపించిన ప్రయత్నం చేతి నేను కూడా తప్పు చేసిన వాణిగానే ఉంటాను దేవుడు నాకు ఏమైతే బయలుపరిచి ఉంటున్నాడో దేవుడు ఏమైతే నాకు ఆజ్ఞాయిస్తున్నాడో నేను ఒకవేళ ఆ ఆజ్ఞా ప్రకారం నేను పోకపోతే మాత్రం నేను కూడా వ్యతిరేకం పోయినట్టే దేవునికి వ్యతిరేకం ఉన్నటువంటి వాణి ఉంటాను మొన్న స్థితి ఏదో దేవుడు చూపెట్టిన దేవుడు నాకు పరులోకం చూపెట్టారు దేవుడు నాకు నరకం చూపెట్టారు నేను అని ఎన్నుకోవాలని ఎక్కడ పోవాలంటుంటుంది ఒకవేళ అక్కడ పోవాలంటే ప్రబోధర్ ఉండాలంటే నేను ఆయన అనుకూలంగానే నేను పోవలసినటువంటి సమయం ఆయన అనుకూలంగా నేను పోవాలి ఒకవేళ నాకు వద్దు అని అనుకుంటే మరిగా ఇంకొక మార్గం కూడా దేవుడు చూపిస్తుంటున్నారు ఇంకా ఏం జరిగింది చూడండి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 ఇంకా ఏ ముమ్మాట పడకుండా అయ్యో చెప్తే ఏమంటారు ఒకరిని చెప్పకపోతే ఏమంటారు చెప్తే వాళ్ళు నాకు ప్రార్థన కాచేవాళ్ళు ఏమనుకుంటారు వదిలిపోయి భయపడి రారేమో అని భయపడటం లేదు ఉన్నది ఉన్నట్టుగానే వాక్యం చెప్తుంటున్నారు దేవుడు ఏమైనా చెప్పారు దేవుడు ఏమైనా సెలవు ఆ మాట కరెక్ట్ గా ఆయన ఇదే యహో వాక్ ఇంకా ఇది ఎవరు వాక్ కాదండి ఇది యశ్వంత్ బ్రదర్ వాక్ కాదు లేకపోతే చంద్రశేఖర్ బ్రదర్ వాక్ కాదండి ఇది యహో వాకు దేవుని మాట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 చుక్క పెట్టి పూజిస్తున్నావు కదా మరి మీకు మాకు డిఫరెన్స్ అయ్యింది మీరు ఎందుకు మీరు అంత గొప్పగా మీరు అనుకుంటారు అని పులిపిటీ ఒక సేవకుడు మాట్లాడుతూ మాట్లాడుతూ అన్ని విధాలు చెప్తూ చెప్తూ వచ్చేసి ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర రాగానే క్రిస్మస్ ట్రీ విషయంలో చాలా వాళ్ళు ఒక అసహ్యంగా మాట్లాడతారండి అని అని జంప్ అయిపోయాడు ఇక అది కంప్లీట్ చేయలేదు నా పక్కన భార్య ఉంది నేను చెప్పుదాం కొట్టాలని చెప్పిన ఎత్తేది ఉంటే ఒక వాక్యం ఎత్తి ఉంటే కరెక్ట్ చెప్పాలను లేకపోతే తెలియనప్పుడు సప్ల కూర్చో లేని లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు లేని ప్రశ్న మనము ఈ జనాల్లో వేయకూడదు అని చెప్పుకుంటూ వచ్చేసి ఆ అసలుకి డిసైపేర్ అయిపోయాను ఇప్పుడు ఏమైంది ఎంత అందమైన చుక్కలు అండి ఇప్పుడు ఇంతకుముందు నా ఆయుధే ఉండేవి ఇప్పు లెక్క పెట్టీ ఉన్నాడు ఆ చుట్టూ ఆ చుక్కల చుట్టూ ఇక ఇంకేం చెప్పలేము దానికి వర్ణించలేము నేను లేచిపోయినా నేను లేచిపోయినా ఎందుకంటే పురుషుత్మ దేవుడు ఆయనకు హీనంగా ఆయనకు వ్యతిరేకం మాట్లాడుతూ ఉంటే ఎవరో అయితే ఆయన ఆత్మ ఉంటుంది వాళ్ళు ఉండలేదు అక్కడ ఉండడానికి ఆస్కారం మనం చాలా నేను ఆడికి లేచిపోయాండి నేను ఇక నేను అంతకు ముందు ఏమి ఏం జరిగిందో ఎందుకంటే దేవుని కోసం కరెక్ట్ గా చేయడానికి మనం మనం దేవుని యొక్క ఆత్మను ప్రేపన చేస్తుంటున్నది చాలా మందికి అది ఒక పెద్ద క్వశ్చన్ మాకు అయిపోయింది క్రిస్మస్ టీడీ అంటే కరెక్టే హిందువులు మాట కరెక్టే మేము చేసేది మీరు మేము మేము కూడా ఒక మట్టి బొమ్మ చేసి గణేష్ గను మోక్తున్నాం మీరు కూడా చెట్టుని మొక్తున్నారని తప్పేమంది వాళ్ళకి తప్పేం లేదు నాకు అది తప్పేమనిపియలేదు బ్రష్ వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నాం మనము ఇక వీళ్ళు క్రైస్తవు మనం వాళ్ళు తెప్పించుకుంటే వాళ్ళు కూడా స్టార్ట్ పెడుతుంది వాళ్ళకి అవసరం లేదు అది వాళ్ళకి బిజినెస్ కూడా చేస్తా ఉన్నాడు కానీ మనం బిజినెస్ వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తాం నేను సర్వం నేను దేవుడు ఇదే యహో వాకు ఇదే యహో వాకు ఏమేమి తుర్స్ ఏ జీవి కూడా ఈ వందో నీళ్ళలో ఉన్నటువంటి నీళ్ళలో ఉన్న చేపలం కూడా నో పీరియడ్ లో ఆ నీళ్ళలో ఉన్న చేపలు తీసుకోరాలేదు నాకు ఎక్కడ తాకలేదు సదు అది మాత్రం ఎట్ల నీలే వస్తున్నాయి కానీ ఎట్లా ఉంటాయి కానీ ఇక్కడ అది కూడా తుసేస్తా అంటున్నారు చేపలం కూడా అక్కడ మనం చూస్తే ఉంటాం అండి అది కాండం ఆరో వాద్యాలు అన్ని జంతువులను జీవులను దేవుడు పిలిపించాడు కానీ చేపలు వచ్చినా కనపడలేదు అక్కడ ఏదో ఎందుకు ఎట్ల వస్తున్నాయి కాబట్టి అవి అలా ఉంటున్నాయి కానీ ఇక్కడ చేపలన్నీ తీసుకో చేపలు నాశన చేస్తూ దేవుడు అంటే ఎంత అంద ఆకరమైనటువంటి అయిష్టకరమైన పనులు నరుడు చేస్తున్నాడు మనం చూస్తున్నాం అండి ఫైదో వచ్చినాం చూడండి అందు నిర్మూలన చేస్తాను నేను బయలుదేరి దేవత విషయం మనకు అన్న ఎన్నో చెప్పింది కదా మనం శిఖర స్టార్ట్ అవ్వడ దింట్లో స్టార్ట్ అయింది బయలుదే దేవతల స్టార్ట్ అయింది కదా చింతమందికి జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోయాను మర్చిపోతే మాత్రం కష్టం నేర్చుకోండి ఇప్పటి గానీ మరి అది నిర్మూలన చేస్తానంటున్నారు ఆయన హస్తం వచ్చేస్తే ఏది కూడా ఆగా చూడండి మనము దేన్ని చూసి మురిచిపోవాలి కిందికి వచ్చేస్తే ఇంకా చాలా ఘోరం ఉంది కిందికి వస్తే చాలా ఘోరంగా జరుపుతా ఉంటది ఆయన ఏం చెప్తున్నా పదంలో వచ్చేసి చూడండి ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఏమి చేసినా కాని ఎంత సంపాదించినా కానీ పెద్ద పెద్ద బంగళ పెట్టినా కానీ మొన్న ఒక పోయిన వారం ఒక పేపర్ చూసినాను సచిన్ తెండూల్కర్ క్రికెట్ పెరేట హండ్రెడ్ కరోడ్స్ ఒక ఇల్లు కట్టేసి అని ఇచ్చిందట ఆయన హండ్రెడ్ కరోడ్స్ ఎంత మంది తిండి లెక్క సున్నారు కానీ ఒక వ్యక్తి హండ్రెడ్ కరోడ్స్ ఒక ఇల్లు కట్టి ఆయన భార్యకి చేయటం అక్రమైనటువంటి డబ్బుతో ఇక్కడ ఏమంటారు మీరు కట్టినా గాని మీరు అనుభవించరు అందులో ఉండరు మీరు అందులో కాపురం చేయరు మీరు ఎవరు లేదు మీరు ఉండడానికి ఏమాత్రం ద్రాక్షత ఊట ఉన్న దాని మీరు ఫలించిన మీద అనుభవించలేరు మీరు చాలా తీటగా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నారు మనం అనుకోదు పాత బంధన మాకు అని అనుకున్నారు మీరు అనుకోవడానికి ఆస్కారం లేదు పాతనే బందనే కొత్తనే మంది ఒకటి బందనే మనకు దేవుడు అక్కడైనా ఎక్కడ ఒకే దేవుడే ఉంటున్నాడు అప్పుడు జరిగిన తప్పులు కంటే ఇప్పుడే ఇప్పుడు ఇంకా ఘోరమైన తప్పులు జరుగుతా ఉన్నాయి చాలా చాలా ఘోరమైన తప్పులు జరుగుతుంటున్నాయి నేను వాక్యం సాధనాను తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు కొడుకు అని తండ్రి భార్యను కొడుకు ఉంచుకున్నాడు అని వాక్యంలో ఉన్నది నేను ఒక విషయం చెప్తాను ఈ రోజులలో సొంత తల్లితో వ్యవహారం చేసేవన్నీ చూశా ఆ పాపం అన్నప్పుడు నేను అనుకున్నాను ఆ రోజులకు ఈ రోజులకు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 దేవుడు నాకు బలపరిచినటువంటి విషయం దేవుడు నాకు ఏమైతే చూపించినాడో దానికి దీనికి అతి సమీపములో లింక్ కలిగి ఉంటున్నది దీనిసే మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు మనం నోవాదాకా తీసుకుపోయి అక్కడ చూపించున్నారు అక్కడి నుంచి లోతు అక్కడ చూపించుంటున్నారు అక్కడి నుంచి మరి మనకు మోసే ఏ విధంగా రాలిపోయారో వాళ్ళు వాళ్ళని దేవుడు నాకు చూపిస్తున్నారు ఇదన్నిటికీ బైబిల్ అంతా కూడా ఇమిరి ఉన్నదండి సపరేట్ సపరేట్ ఏది కూడా లేదు సపరేట్ సపరేట్ ఏది కూడా మరలేదు లేదు మరి నేను ఈ వాక్యం చెప్పి ఈ రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్పతరుణాన్ని బట్టి దేవుడు నాకు ఏమైతే చూపించినాడో అది మీకు చెప్పినాను కాబట్టి నాకు చాలా రిలిప్గా ఉన్నది నాకు బరువు అంటే నేను ఒక ఒక బరువు ఒక యాభై కిలో బస్తా మోసుకుని కింద పెడితే ఎంత నెమ్మది నాకు ఆ విధంగా అనిపిస్తా ఎందుకంటే నా ప్రభు తరపున నాకు అప్పచెప్పిన కార్యం నేను నా మట్టుకు నేను సంపూర్ణంగా నెరవేరుస్తున్నానని నేను భావిస్తున్నాను అటువంటి కృప మా దేవుడు మనకు అనుగ్రహించిన దాకా